ప్రేస్ ద లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ రోజు మనము సాటర్డే ఈవినింగ్ ప్రేయర్ సర్వీస్ లో అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము మనం అందరం ప్రార్థన ఈ కార్యక్రమంలో మనం పాల్గొందాము ప్రభు పాద సన్నిధిలో చేరి వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరు కూడా ఫలభరితం కావాలని కోరుతున్నాను మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం పరిశుద్ధుడా మహాఘనుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారివైన నా ఏసయ నీ యొక్క పాద సన్నిధిలో చేరి ప్రభ మేము ఈ రీతిగా కూడుకున్నట్టుగా మీరు మాకు ఇచ్చినటువంటి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ ఎలాంటి ప్రభ అర్హత లేని వారంనైనా నా తి అన్నిట్లోనూ కోదవగలన్న వారం ప్రభ నా తి అయితే నువ్వు సంపూర్ణతలో నడిపిస్తున్న దేవుడు మాకు నిండు కొలతతో నువ్వు కుదించి ఆశీర్వదించే దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క కృపలం ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డను మీరు నడిపిస్తున్నారు ప్రభ మీరు బలపరుస్తున్నారు శ్వాసంలో స్థిరపరుస్తున్నారు మీకే వందనాలు అయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వాక్యం దేవుడవు జీవన దేవుడో ప్రభ మా జీవాధిపతి మా పోషకుడవు మా రక్షకుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ గొప్ప మహిమతో ప్రభ మీ యొక్క జరిగిస్తున్న ప్రభ మీ ప్రతి విధమైన మేలును బట్టి మీకు కృతజ్ఞత స్థుత్తులు చెల్లిస్తున్నాం నాయన ఇంత మటుకు ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన దేవుడవు ప్రతి విధమైన శోధనల నుంచి కష్టంలో నుంచి రోగంలో నుంచి ఇరుగుల ఇబ్బందుల నుంచి ప్రభ బాధల నుండి ప్రతి బిడ్డను ప్రభ మీరు నతండి బయటికి తీసుకొస్తున్న దేవుడో ప్రభ ప్రతి ఒక్కటి మాకు రుచి చూపించి బయటికి అనుభవపూర్వకంగా ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు నీకు వదనాలయ్యా ప్రతి విధమైనటువంటి ప్రభన తండి శోధనల నుంచి ప్రభ బిడ్డలందరినీ మీకు అగ్నిచిత్త ప్రభన బయటికి తీసుకొచ్చిన దేవుడవు నీకు వదనాలు విశ్వాసంలో ప్రతి ఒక్కరిని బలపరచండి వాక్యం ద్వారా స్థిరపరచమని ప్రభ ఈ దినమంతటి కూడికలో ప్రభ మీరే మహిమ కల్ సమస్త ఘనత మహిమా ప్రభావంలో ఏసే శక్తిగలను మమ్మల్ని అడిగి ప్రార్థించి వేడుకుంటుందా తండ్రి ఆమెన్ చంద్రశేఖర్ బ్రదర్ పాట పాడండి పరీ నన్నెత్తు కొనిమోయును నాబాదల తీర్చును నన్నాదరి చును నాబాదల తీ తీర్చును నన్నాదరించును మంచి కాపరి నన్నెత్తు కొని నా బాదల చును నన్నాదరి నా బాదల చును నన్నాదరి చును మార్లు త్రోవతీ తిరుగాడిసిపో అలు మార్లు త్రోవతీ తిరుగాడిసిపో చె దారి కితేచి Vandapai nannu sthira paracenu Chemi inchi nannu dhariki tecchi Vandapai nannu sthira paracenu Yeesu manchikapari Nanneddu koni mooyunu నాదలర్చును నన్నాదరి చును నాబాదలర్చును నన్నాదరించును ఆనంది అన్ని వేలా ఈ యాత్రలో ఆనంది అన్ని వేళ సంధియము లేక ఈ యాత్రలో కృప నుండి కృపను పొందు నేను వెనుకంజ వేయక సాగెదను కృప కృపను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 తీర్చును నన్నాదరి చును విలవై నసివా ప్రభు ప్రేమ కదను చాటిను నాదు జీవితమంత విలవై నసిలువా ప్రభు ప్రేమ కదను చాటిను నాదు జీవితమంత శ్రమయన బాధైన కర్వైన హింసైన వస్త్రాహీనతయైన ఉపద్రవమైన శ్రమయన బాధైన కర్వహింసైన వస్త్రాహీనతయైన ఉపద్రవమైన ఏసు మంచి కాపరీ నన్నేత్తు కొని మోయును నా బల తీర్చును నన్నదరి చును నా బల తీర్చును నన్నదరి చును అలాగే అప్పుడే సలస్టర్ అద్దరికీ ప్రైజ్ లాడ్బ్యాంక్ యూ ఈ రోజు మనకు వాక్యం ని దీపా సిస్టర్ అందిస్తారు దీపా సిస్టర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి ఐజయ లెవెంత్ చాప్టర్ సెకండ్ బర్త్స్ మనం వాక్యం చూసుకోవాల్సింది సో ఈ వాక్యం దేవుని యొక్క ఆత్మ కోసం మాట్లాడబడుతుంది అనమాట వాక్యం చూసుకోబోయే ముందుగా మనము స్టార్టింగ్ ప్రై వాక్యం కోసం ప్రార్థన చేసుకోండి అందరికీ ప్రైజ్ పడేస్తున్నాము ప్రయోజిస్తున్నాము పరిశుద్ర దేవా కృపణండి దేవాభానికి లెక్కలేని వందనాలు కృతజ్ఞత సంస్కృతి రజ పరిశుద్రవడు సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలండి దేవా ప్రభా మరి యొక్క సమయంలో కూడా ప్రభా మరిన్ని యొక్క ఆత్మచిత నడిపింపు మాంత్రి గ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి దేవాయత్స్రభ మరి వాక్యం ధ్యానిస్తున్నారండీ మరి ప్రతి వాక్యంని కూడా ప్రభా మేము దాని అమలు పరుచుకోవాల ప్రభ ఏది కూడా వదిలేసుకోవద్దు తండ్రి వాక్యం సరిగా మేము నడవాలా కాబట్టి ఈ ప్రభా మా శరీరం ఉన్న ప్రతి బలహీనతను గద్దించి కొట్టివేసి తండ్రి మరి ఈ యొక్క వాక్యాన్ని మేము విధేత కలిగి నడుచుకున్నట్టుకు సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి అదే విధిగా ప్రభా నాకున్న సొంత తాపులన్నింటినీ గద్దించి కొట్టివేసి తండ్రి మరి నీ యొక్క ఆత్మజ్యత నడిపింపు దాయించం తండ్రి ఇది చేయండి ప్రభా మరి ప్రతి వాక్యంలో కూడా ప్రభ ఎంతో బలమైన మాటలు మీరు మాకు అనుగ్రహించగలదు ప్రభా మరి అవన్నీ కూడా ప్రభా మేము సేకరించుకోవాలా అవన్నీ మేము రీసెర్చ్ చేసుకోవాలి ప్రభా అవన్నీ కూడా మా జీవితంలో నెరవేర్చబడాలి ప్రభా కాబట్టి ప్రభ నీ యొక్క అక్కడ ఎంతో సమీపంలో ఉంది కాబట్టి ప్రభ మా మేము సిద్ధపరచుకోవాలి ప్రభ కాబట్టి ప్రభ మా హృదయాలన్నిట్లో కూడా ప్రభా నీ యొక్క వాక్యం చేత మేము నింపుకోవడేలాగా మరి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తాం తండ్రి దివా మేము ఎక్కడ కూడా మోసపోవద్దు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభ గొప్ప విజయం పొందేలాగా ప్రభ మీరు మొక్క సహాయపడమని ప్రార్థిస్తూ మరి నీ యొక్క యొక్క ఆత్మచేత ప్రభ మరి యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దాన్ని ఏ చూకరిస్తున్న అమ్మంలో ప్రార్థిస్తాం తండ్రి అమ్మాయిని సో ఐజీ లెవెన్త్ చాప్టర్ సెకండ్ వర్డ్స్ ఈ వాక్యము అంతకుముందు కూడా ఒకసారి ధ్యానించుకున్నాము కాబట్టి ఈ రోజు కూడా తిరిగి మళ్ళీ వాక్యం మన దగ్గరికి వస్తుందంటే అది దేవుని యొక్క కృప మరి ఆయన తిరిగి ఈ వాక్యం మళ్ళీ మన వైపు నడిపిస్తున్నాడంటే మనలో ఏ బలహీనత ఉందో మనం తెలుసుకొని దాని ప్రకారంగా ఎందుకంటే బలహీనత ఉన్నప్పుడే కదా దేవుడు మనం బలపరసాడు అందుకని ఈ వాక్యం మనకు రోవ చూపిస్తుంది దేవుని యొక్క వాక్యం కాబట్టి చూడండి ఏహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధార మగు ఆత్మ ఆలోచన బలమునకు ఆధారముగు ఆత్మ తెలివి ఎహవ ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఈ వచనం చూసుకుంటే ఐజియా లెవెన్త్ చాప్టర్ ఆ ఏషియా ముద్దు నుండి చిగురు పుట్టినప్పుడు వారు వేరులో నుండి అంగురపు ఎదిగి పలించును చూడండి మనకు ఆల్రెడీ దేవుని యొక్క ఫస్ట్ కమింగ్ కోసం తెలుసు దేవుడు ఏ విధంగా అయితే ఈ భూమి మీద బయటికి వచ్చిన కూడా తెలుసు మనకి ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క మేరీ బర్త్ నుంచి వచ్చినని మనకంతా తెలుసు కాబట్టి ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే చిగురు అది తిరిగి మొలవడము దానికి మళ్ళీ చిగురు రావడము వాటికి ఫలించడము అంటే ఈ రోజు జీవితాలు అందరి వాట్లనే ఉన్నాయి లోకంలో ఎక్కడ చూసినా దేవుని నమిన ప్రతి బిడ్డలు ఎట్ ఎట్లా అంటే కొంతకాలము ఉండి వాళ్ళంతా వాళ్ళ జీవితాలు అంతా ఎండిపోయి మళ్ళా తిరిగి దేవుని వైపు రావడం జరుగుతుందనమాట ఎందుకంటే దేవుడు కూడా పుట్టినప్పుడు కూడా అంతే ఆయన ఈ లోకం పాపంలో ఉంది ఈ ఈ పాపమైన లోకం నుంచి ప్రతి బిడ్డని ఆయనే రాజ్యంలోకి తీసుకురావడానికి ఆయన మరణం పొందాల్సి వచ్చింది ఆయన అందుకే అంటాడు జగతి పునాది వయ్యక ముడిపే నేను అందరినీ ఏర్పరచుకుని అంటాడు అంటే బిఫోర్ దట్ ఎప్పటి నుంచో మనం దేవుని దగ్గరే ఉన్నాం అంటే జగతి పునాది వేయక ఎప్పుడో మనల్ని ఏర్పరచుకున్న దేవుడు కాబట్టి ఆయన ఈ భూమి మీదకి మనల్ని పంపించినాడు మరి ఈ భూమి మీద ఆయన మనల్ని పంపించినట్టే మన పని ఏంటిది మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఆయన వాక్యానికి విధేత కలిగి నడుచుకోవాలి అని అనుకుంటున్నాం కానీ బలహీనత వల్ల వెనుకకు పడిపోతున్నాము సో మనం అట్లా వెనుకకు పడిపోవద్దు మనం ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలా ముందుకు వెళ్ళాలి అనంటే మనము ఎట్లా అంటే ఇప్పుడు యోహన్ చోత చాప్టర్ లో దేవుడు ఏదైతే కట్ చేశాడో మళ్ళా తిరిగి నుంచి స్టార్ట్ అవుతుంది కొమ్మలు పెరగడం ఇప్పుడు ఏదైనా అంతే అది బ్యాడ్ గా ఉంది అంటే దాన్ని తీసి పడేసిన తర్వాతకు దేవుడు దాన్ని కట్ చేసిన తర్వాతకు మళ్ళా తిరిగి అక్కడ మంచిగా గ్రోత్ ఎట్లా అవుతుందో ఆ విధంగా మనకు తెలియజేయబడుతుంది ఏదైనా అంటే ఇప్పుడు నార్మల్గా మనం ప్లాంట్స్ నాటినప్పుడే కానీ ఏదైనా నాటినప్పుడు అది వంకరిగా పోతుంది అంటే మనం ఏం చేస్తాం దానికి ఒక థ్రెడ్ డేస్ కట్టి స్ట్రైట్ గా పెడతాం కదా అట్లనే ఇక్కడ కూడా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ఇంపార్టెంట్ మనకి దేవుని యొక్క ఆత్మ చాలా మనకు అవసరము ఈ డేసెస్ లో అయితే మనకు చాలా ఇంపార్టెంట్ కదా ఇంతకు ముందుకు దేవుని యొక్క ఆత్మ లేకుండా సువార్త ప్రకటన చేయ చేయడానికి వెళ్ళినారు కానీ వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చే లోపల వాళ్ళలోనే దుష్టు దూ దూడము వాళ్ళే పాపంలో పడిపోవడము ఆ విధంగా జరిగిపోతుంది అంటే దేవుని యొక్క ఆత్మ లేకపోవడం వల్ల వాళ్ళ శరీరం బలహీనత వాళ్ళ ఆత్మ కూడా బలహీనతనే ఉంటది ఎందుకు బలహీనత ఉంటదంటే చూడండి దేవుని యొక్క ఆత్మ పొందుకుంటేనే మన ఆత్మ అన్నిటికీ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది అంటే దేవుని యొక్క ఆత్మ మనకి ప్రతి విషయంలో కంట్రోల్ చేస్తుంది కాబట్టి దేవుని యొక్క ఆత్మ లేకపోతే పడిపోతారు ఎంతో మంది ఉన్నారు దేవుని యొక్క సేవకులు ఇవ్వకల్లా చాలా మంది ఉన్నారు రకరకాల బోధలు ఉన్నాయి ఎవరికి నచ్చిన బోధలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ ఆయన చెప్పేది ఏంటంటే మనం మాథ్యూ ట్వంటీ ఫోర్ చాప్టర్ లో మనకు ఫస్ట్ దేవుడు చెప్పినదే ఎవరు కూడా మీకు మోసపరచుకోకుండా జాగ్రత్తగా చూసుకున్నది అంటుంది మరి ఇప్పుడు జాగ్రత్తగా మనం మోసపోకుండా చూసుకోవాలనంటే నీ అంతలో నువ్వు బ్రతుకుతే నీకు తెలిసిపోతుందా ఇది అబద్ధమా నిజమా అని కదా ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటేనే నువ్వు దాన్ని గుర్తుపడతావు అది కరెక్టా రాగా అని బోధించే బోధ ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అప్పుడు మీరు చెక్ చేసుకోగలుగుతారు ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంటేనే కాబట్టి ఇక్కడ అదే చెప్పబడుతుంది సెకండ్ వర్డ్స్ లో ఏవో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగో ఆత్మ దేవుని యొక్క ఆత్మ మనకు ఉంటే ఎట్లుంటుందంట ఆధారం ఉంటుంది మన ఆత్మలో నేను కూడా నా పర్సనల్ లైఫ్ లో చాలా ఆ కొన్ని కొన్ని పరిస్థితులు చెప్పుకోలేని పరిస్థితులలో కూడా ఒకలాంటి దుఃఖం వస్తుంది బాధ వస్తుంది నాకు అర్థం అవుతలే నా లైఫ్ లో నాకు ఒక ధైర్యం దేవుడు ఇచ్చిడు ఎట్లా అంటే సృష్టికి భర్త నేనై ఉన్నాం కానీ నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు అని ఇట్లా ఒక స్వరం వినిపించడము నిజమే కదా సృష్టికి భర్త ఆయన మళ్ళీ ఎందుకు నేను బాధపడాలా అని ఇట్లా అనిపించినప్పుడు ఎప్పుడైతే ఇలాంటి మూమెంట్స్ మన లైఫ్ లో జరుగుతుంటాయో అప్పుడు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంటాడు దేవుడు నాకు అప్పుడు అప్పుడు నాకు జ్ఞానం అనిపించింది నా మైండ్ లో ఎట్లా అనిపించిందంటే నిజమే కదా దేవుడు సృష్టికర్త మనకు తోడై ఉన్నాక ఎందుకు మళ్ళీ నేను అటువైపు థింక్ చేస్తున్నా ఇట్లా వెళ్ళిపోతుంది అంటే దేవుడు ఎప్పుడైతే మనము బ్యాడ్ వేలో థింకింగ్ చేయబోతున్నాము అంటే ఇప్పుడు దుష్టుడు అంటే తలెంపుల ద్వారానే మోసం చేశాడు వాడు దుష్టుడు కాబట్టి ఆ దుష్టునికి చోటు ఇవ్వద్దనంటే మన తలెంపుల ద్వారానే మనము పాపంలో పాడుతుంటాం మనకు తెలియకుండా అని కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే మనలో ఉండి మనలో నివసించి జ్ఞానం కలగజేస్తుంది దేవుడు మనకు జ్ఞానం కలగజేస్తు బాధ వచ్చిన మనము ఎలాంటి పరిస్థితుల్లో ఏ ఉంటున్నామో కొన్ని కొన్నిసార్లు భయంకరంగా మనకు అనిపిస్తుంటే ఉంటుంటేనే భయం కొన్ని కొన్నిసార్లు ఎలాంటి తప్పులు చేయకపోయినా ఆ దినములా ఎలాంటి తప్పులు చేయకపోయినా ఎందుకో ఒక టైప్ ఆఫ్ భయం అనేది ఉంటుంది కొంతమందికి అట్లా అట్లా ఉన్నప్పుడు దేవుడు మనకు ధైర్యపరుస్తూ ఉంటాడు అప్పుడు ఆయన ధైర్యపరుచినప్పుడు అప్పుడు నీ జ్ఞానంకి వివేచన కావాలా నీ ఆత్మకి వివేచన కావాలా నీ ఆత్మకి వివేచన కావాలన్నప్పుడు ఆయన మాట్లాడతాడు అందుకే ఏహో ఆత్మ మనకి ఎప్పుడు జ్ఞానము వివేకం మళ్ళీ ఆధారం కూడా ఇస్తుంది ఆయన ఇచ్చే ప్రతి దాంట్లో మనకు విలువైనది అని ఆయన ఏది ఇచ్చినా నువ్వు పది మంది ముందు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీకు విలువ అనేది ఉంటుంది ఎట్లా ఆయన ఆత్మని సాధారణ ప్రతి విషయంలో ఆయన తోడై ఉన్నాక మరి మనము అడుగడుగున కరెక్ట్ వే వెళ్ళగలుగుతాం ఒకవేళ ఆయన ఆత్మ లేకపోయి ఉంటే ఆత్మకి వివేచన లేకపోయి మనం పడిపోతాము వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని మనం నమ్ముతాం కదా ఈ లోకం ఇప్పుడు అట్లనే ఉంది అవును చెప్పిందంతా కరెక్టే అని కానీ అందులో ఫైండ్ అవుట్ చేయట్లే ఇది సత్యమైన వాక్యమే కానీ ఈ వాక్యంలో వీళ్ళు ఎక్కడ ఎలా చెప్తున్నారు వాక్యము అని ఎవరు కూడా ఫైండ్ అవుట్ చేయట్లే ఇది కరెక్ట్ రాంగా చాలా మంది రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తుంటారు కానీ అది ఎక్కడా కరెక్ట్గా వివేచించ వివేచించట్లేదు ఎందుకంటే నేను నా స్నేహితురాలకి చెప్పిన దేవుని యొక్క వాక్యం కోసము ఆ ఎట్లా చెప్పినంటే అట్లా కాదు అది కాదు అది కరెక్ట్ వే కాదు దేవుని యొక్క ఆత్మ విధంగా చెప్పట్లేదు అని కూడా ఆమెకి నేను ప్రతిదీ ఆ అంటే ఇప్పుడు నోవా కాలంలో సిచ్యువేషన్స్ ఉన్నాయో మరి మనకు మ్యాథుల్లో కూడా ఉంది మరి మనం ఆది కూడా ఉంది అని ఆమెకి వివరించి చెప్తే కూడా ఎంత చెప్పినా కూడా ఆమె అను ఎట్లా చెప్పినా కానీ నేను యాక్సెప్ట్ చేయనని అంటుంది అంటే ఆమెకు అర్థం అయిపోతుంది కానీ ఆ పాయింట్ని ఆమె యాక్సెప్ట్ చేయట్లే అంటే చూడండి లోకం అట్లా గుడ్డిగా అయిపోయింది అంటే దేవుని యొక్క ఆత్మ లేదు అలాంటి వాళ్ళకు ఎంత చెప్పినా వాళ్ళకు వివేచన కలిగినా వాళ్ళ ఆత్మకి వివేచన కలుగుతుంటే కూడా వాళ్ళు అంటే తీసేసుకుంటారు వద్దులే మాకు అనేసి వాళ్ళు చెప్పిన పాస్ట్ అసే కరెక్ట్ అని అనుకుంటారు వాళ్ళు చెప్పిన పాస్ట్ అంటే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళది వాళ్ళదే కరెక్ట్ అని అనుకుంటారు కానీ ఎవరు ఎట్లా బోధిస్తున్నారు ఏది ఉంటుందో దేవుడు ఎక్కడ నేర్పిస్తాడంటే ఇక్కడే ఆయన ఆత్మనంట మనకు జ్ఞానము వివేకం ఇస్తుంది ఆధారం ఇస్తుంది మళ్ళా ఆలోచనలు కూడా ఒక బలము కూడా వస్తుంది మనకి కదా ఇక్కడ మనం చూసుకుంటు చూడండి ఆలోచనలు ఆలోచన బలము ఆదరమగు ఆత్మ తెలివి యహోవ ఎడన భయభక్తులకు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అంటే ఇది ఎవరి మీద ఉంటుంది దేవుని యొక్క ఆత్మ అంటే ఆయన ఎందు కలిగిన జీవితం వారి మీదనే ఈ ఆత్మ నిలుచుంటుంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ కదా ఇప్పుడు మేది ఆ మరియా గర్భవతి అయిందంటే ఆమె ఉత్తర్ణ కాలే కదా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే ఆమె గర్భవతి అయింది దేవుని యొక్క పరిశుధాత్మ ద్వారానే ఆమె ప్రెగ్నెన్సీ కలిగింది అని ఆ లోకంలో అందరికీ తెలుసు దేవుని యొక్క వాక్యము బైబిల్ లో ధ్యానించిన ప్రతి బిడ్డకు తెలుసు కానీ ఆ నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే చూడండి ఆమె దేవుని అందు కలిగి జీవించింది మీరీ ఆమె దేవుని అందు కలిగి జీవించింది కాబట్టి ఆమె మీద పరిశుధాత్మ ఉంది అని తెలియజేయబడుతుంది ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నాను ఈ వర్డ్ ఎందుకంటే అర్థం చేసుకోవాలా ఆత్మకి వివేచన కావాలి అనంటే ఈచ్ ఆఫ్ ది పాయింట్ మనం వెతకాలా కాబట్టి చూడండి ఆత్మ జ్ఞాన వివేకములకు ఆద ఆత్మ ఆలోచనలు బలము ఆధార మగును చూడండి ప్రతిదీ మనకు ఎట్లా అంటే ఇంకా ఆధారం అంతే ఇట్ ఈస్ ద స్టాండ్ వాటి మీద ఇంకా దేవుని యొక్క ఆత్మ మనలో ఉందంటే మనం అన్నిట్లో స్టాండ్ అప్గా ఉంటాం స్టాండప్ గా ఉంటాం కాబట్టి మనకు తెలివి అనేది దేవుడు ఆ టైంకి కలగజేశాడు ఇది రైట్ ఇది రాంగ్ గానే అప్పుడు నీ ఆత్మకు నీకు తెలియ తెలియజేయబడుతుంది ఎందుకంటే ఒక ఆత్మ దుఃఖిస్తుంది ఒక ఆత్మ అంత బాధలో ఉంది అంత వేదనలో ఉందంటే పైకి మాత్రం వాళ్ళు మంచిగానే చెప్తారు కానీ వాళ్ళ హృదయంలో బాధ వేదన దుఃఖం చూసేది ఎవరు ఏసుప్రభే కదా మరి ఏసు చూసినప్పుడు ఆయన ఆత్మ నీలో ఉంటే ఆ పర్సన్ ఎవరైతే నీతో మాట్లాడుతున్నారో అప్పుడు నీకు అర్థమవుతుంది అని వాళ్ళు పైకట్లు చెప్తున్నా కానీ ఆమె హృదయంలు ఎంతో బాధ ఉందని సో అక్కడ నువ్వు వివచించగలుగుతావు ఎప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటేనే అది ఎవరి పట్ల ఉంటుందంట దేవుని అందు భయభక్తి కలిగిన వారి మీదనే నిల్చును అని అంటున్నాడు దేవుడు కాబట్టి ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఈ లోకంలోన్న ప్రతి ప్రజలు దేవుని అందు భయభక్తి కలిగి జీవిస్తున్నారా లేదా మనమే క్వశ్చన్ చేసుకోవాలా లోకంలో ఉన్న రెఫర్ అయినా కదా ఎందుకంటే ఆయన అందు భయభక్తి కలిగిన వారి మీదనే దేవుని యొక్క ఆత్మ ఉంటుందని ఇక్కడ క్లియర్ గా తెలియజేయబడుతుంది దానికి ఇంకొక రెఫరెన్స్ చూసుకుందాము దేవుని యొక్క ఆత్మ మనకు జ్ఞాన వివేకము ఆధారము ఇచ్చే ప్రతి ఆత్మ ఆయన ఎట్లా మనల్ని నడిపిస్తాడో చూపిస్తాను ప్రావర్ట్స్ ఎయిత్ చాప్టర్ ట్వంటీ ట్వంటీ చూసుకుంటే ఎందుకంటే ఆయన భయభక్తులకు ఆ పుట్టించు ఆత్మ అతని మీద నిలుచునని చెప్పింది కదా ఎప్పుడైతే దేవుని అందు భయభక్తి కలిగిన వారు ఎట్లా ఉంటారు వాళ్ళు వాళ్ళ మార్గం ఉంటుందో దేవుడు వాళ్ళని ఏ విధంగా టీచ్ చేసి నడిపిస్తున్నాడో ఇక తెలియజేయబడతా చూడండి రావట్స్ ఎయిత్ చాప్టర్ ట్వంటీ లో నీతి మార్గంందు న్యాయ మార్గముల నందును నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించు వారికి ఆస్తిగా చేయుదును వారి నిధులను నింపెదను చూడండి దేవుడు ఎప్పుడైనా న్యాయవంతుడే ఒక ధాన్యలు ఒక వచనం మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ లాస్ట్ చివరిలో ఉంటుంది ధాన్యల్ ట్వెల్త్ చాప్టర్ లో అక్కడ దేవుడు ధాన్యలు నియమంతుడు అంటే ధాన్యలు నీ అని ఒక వర్డ్ అక్కడ అంటాడు దేవుడు చివరిలో లాస్ట్ వరల్డ్ లో దేవుడు ధాన్యలు నీ వంతులో నీవు ఉంది అన్నాడు ఎందుకు దేవుడు ధాన్యల్ని కోసం అంతా తెలుసు దేవునికి కానీ ఆయన వంతులో నువ్వు ఉంటావు అని అట్లా ఖచ్చితంగా దేవుడు చెప్పేసి అంటే మీరు అక్కడే అర్థం చేసుకోండి ధాన్యాలు కూడా దేవుని అంత భయభక్తి కలిగి కాబట్టి దేవుని ఆత్మ ఆయనలో ఉంది నెక్స్ట్ మూమెంట్ ను ఆయన నడిచే మార్గం ఎట్లుంది ధాన్యాలు ఏ విధంగా నడుచుకున్నాడు అంటే నితి మార్గమే అనుసరించినాడు ధాన్యాలు కూడా కదా న్యాయం మార్గంలోనూ అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి అందుకే దేవుడు నీతి న్యాయములు కలిగిన వాడు యేసుప్రభు ఆయన నీతి నాయంలో కలిగిన వాడు కాబట్టే ఆ ధాన్యాలు కవాడు అన్నాడు నీ వంతులో నువ్వు ఉంది చూడండి దేవుళ్ళు ఎంత నానబడినా దేవుని నీ ఎంత భక్తి కలిగి జీవించిన వారికి కూడా దేవుడు క్లియర్ గా నీతి నాయంలో అందు అని అందుకే న్యాయవంతుడు యేసుప్రభు మనం ప్రార్థిస్తాం కదా న్యాయం కలిగిన దేవుడు అని మరి ఆయన న్యాయం కలిగిన దేవుడే ఎవరికి ఆయన అన్యాయం చేయాలి అందరికీ న్యాయం చేశాడు అందరు సిన్లో ఉన్నారు అందరు పాపంలో ఉన్నారు ప్రతి పాపం నుంచి విడుదల పొందినారు అంటే బికాజ్ ఆఫ్ గాడ్ గ్రేసే దేవుని యొక్క కృపా కనికరం కాబట్టి ఆయన న్యాయవంతుడు కాబట్టి మనకందరికీ న్యాయం తీర్చిన దేవుడు కదా అందుకే దాని యర్డ్ అంటారు నాకు మంచి అనిపిస్తుంది దానిలో నీ వంతులో నువ్వు ఉందో అని సో ఎందుకు ఆయన ఆ వర్డ్ అన్నాడంటే దేవుడు నాయవంతుడు కాబట్టి నీ వంతులో నీ వండు అని అన్నాడు అంటే ధాన్యాలు బ్రతికిన కాలమంతట ధాన్యంలో ఆయన లైఫ్ ఎంత ఉందో అంతవరకు మరి దేవుడు ఆయన టైము ఇంకా చాలు ధాన్యాలు ఇంకా నీ వంతు అయిపోయిందని నెక్స్ట్ మూమెంట్ మరి ఆయన ఏ విధంగా ఉండొచ్చు ధాన్యాలు తెలియదు కాబట్టి అందుకే దా దేవుడు ముందే చెప్పేస్తుంది దాన్ని నీ వంతును నువ్వు ఉండు అని అదే రీతిగా ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యం మనకు అదే నేర్పిస్తుంది నీతి మార్గంలో అందు మనం నిలవాళ్ళ న్యాయ మార్గం ఉంటేనే మనము అంటే దేవుడు అదే చెప్తున్నాడు ఎప్పుడైతే మీరు నీతి మార్గం న్యాయ మార్గం ముందు నేను అని దేవుడు ఎట్లా చెప్తున్నాడో ఆయన నిజమే న్యాయవంతుడు ఆయన నీతి న్యాయం కలిగిన దేవుడే కాబట్టి ఆ దేవుని మనము పట్టుకుంటే చూడండి ఎప్పుడైతే ఆయన శిల్వ మరణం పొందినడో అదే రోజు అదే రోజు ఆయన మంచితనని ఆయన నీతిని ఆయన నాయాన్ని అనే ప్రేమని అన్ని ఎవ్రీథింగ్ ఈ వరల్డ్ లో వదిలేసి వెళ్ళిపోయి సుప్రభు దేవుడు ఎప్పుడైతే ఆయన మరణం పొందినప్పుడు ప్రతిదీ ఇక్కడే వదిలేసి ఎవరైతే ఆయన ప్రేమని అర్థం చేసుకొని ఆయన శిల్వ మరణని అర్థం చేసుకొని అవి పాయింట్స్ పట్టుకుంటారో వాలే దేవుని అందు కలిగి జీవించు గలుగుతారు వాళ్ళ మీద దేవుని ఆత్మ ఉంటుంది కదా దేవుడు ఎవ్రీథింగ్ మీకు హ్యాండ్ ఓవర్ చేసి నేను మీకు ఇచ్చేసిన తొమ్మిది కూడా మీకు ఇచ్చేసిన అన్ని మీకు ఇచ్చేసిన దాన్ని పొందుకొని ముందే ముందుకు వెళ్ళిపోవాల్సిందే అని అన్నాడు ఇంకొకటి దేవుడు ఏమన్నా మీరు ఏదైతే విశ్వాసిస్తారో అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది కాబట్టి మనం కూడా దేవుని అందు ఆదరము దేని యొక్క మనకి కావాలంటే ఆయన ఆత్మ ఉంటేనే మనకు ఆధారం కాబట్టి ఎవ్రీడే ఆయన ఆత్మ పొందుకోవాలా నీతిని అనుసరించాలని నాయని అనుసరించి నడుచుకుంటేనే మనం ఆయనే అందు కలిగే జీవితం ఉంటుంది లేదా నన్ను ప్రేమించిన వారికి ఆస్తులు కారుగా చేసేదను మనం ఎప్పుడైతే దేవుని మంచు ప్రేమిస్తామో చూడండి మనము ఈ లోకంలా సమస్తం ఏమేమో వాటి వీటిని ప్రేమిస్తుంటాము ప్రజెంట్ గా ఎందుకంటే ఈ వరల్డ్ లో ఉంటున్నారు కాబట్టి అది న్యాచురల్ గా అందరు ఉంటున్నారు కాబట్టి ఏం చేశారంటే కావాల్సిన అవసరాల కోసము ఆశపడే ఎవ్రీథింగ్ కొంటూ ఉంటారు బాయ్ చేస్తూ ఉంటారు కదా ప్రతిదీ ఏదంటే అది ఇష్టపడుతుంటారు కానీ ఇక్కడ దేవుడు నన్ను ప్రేమించిన వారికి లోకంలో ఉన్న వాళ్ళు ఎట్లుంటారంటే లోకం మీద ఆశ ఉంటుంది తల్లిదండ్రులను ప్రేమిస్తుంటారు అక్కజలని ప్రేమిస్తుంటారు అన్నదమ్ముళ్ళని భార్య పిల్లలు వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ వచ్చే ప్రేమ జస్ట్ టెంపరీ మాత్రమే ఆ ప్రేమ లైఫ్ లాంగ్ చివరి వరకు ఉండదు ఎందుకంటే అది లోక ప్రేమ అది శ్వాశ్వతక కాలం ఉండేది ప్రేమ కానే కాదది కానీ శ్వాశత ఉండే ప్రేమ దీర్ఘకాలం ఉండేంత వరకు మన లైఫ్ అసలు మన ఆత్మకి చావే లేదు అప్పటి వరకు మనల్ని ప్రేమించేది యేజప్రభు మాత్రమే అందుకే అంటూ నన్ను ప్రేమించిన వారికి ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో చూడండి ఆల్మోస్ట్ ఫస్ట్ ఆయననే మనల్ని ప్రేమించిన తర్వాత మనం ఆయన ప్రేమించడం స్టార్ట్ చేస్తాము ఇంకా మనం ఆయన ప్రేమిస్తున్నామా లేదా మనమే పాయింట్ అవుట్ చేసుకోవాలి మన లైఫ్ నిజంగా మనం ఆయనే ప్రేమించిన వారమైతే అనేకులకు దేవుని యొక్క సుభవార్త ప్రకటన చేస్తాం ఎవరికైనా ఒకరికి వారి కోసం వీరి కోసము బాధ వేదన కలిగి ప్రార్థిస్తుంటాము హృదయం అంతా కూడా నలిగిపోయి వారి కోసము దుఃఖంగా ప్రార్థిస్తుంటాము కదా ఇరిమియా ఎట్లా కన్నీటి ప్రార్థించినాడు ఆయన ఇరిమియా ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేసినంటే అది మన కొరకే మన యాక్చువల్లీ ఇదే టైం వరకు ఇట్లా ఖచ్చితమైన ఎంత ఘోరమైన శిక్షలు ఉన్నాయి అనేసి ఆయన ఇరిమ్య ప్రజల కోసం బాగా కన్నీటి కారుస్తాడు అంటే ఒక్కొక్క ఆత్మ కోసం ఎంత కన్నీటి కారుచ కూడా ఆయన ఎట్లా ఏసు ప్రభు దగ్గరనే నేర్చుకున్నాడు ఇరిమియా కూడా మళ్ళీ ఏసు ప్రభు కన్నిటి కాల్చలేదా గిచ్చమని తోటకు వెళ్ళి మోకరించినాడు బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినాడు ఆయన వాటర్ కూడా రక్తంగా మార్చబడయ ఆయన ఈచ్ ఆఫ్ ది డ్రాప్ కాబట్టి అది దేవుని యొక్క హృదయం చూడండి ఎట్లా ఉందో ఆయన మనసు ఎలా ఉందో మనకు అర్థమైపోతుంది కాబట్టి ఇరిమియా కూడా దేవుని అదే పట్టుకున్నారు అందుకే ఆయన అంతగా కన్నీటి కార్చురాడు సాధారణంగా ఏ మనుషులైనా అంత కన్నీటి కారుచరూ లేరో తెలియదు కానీ ప్రవక్త వీపింగ్ ప్రాఫిట్ అని అన్నారు కాబట్టి ఆయన అంతగానం ఏడ్చున్నాడంటే ఒక్కొక్క ప్రజల కోసం ఆయన కార్చొచ్చు ఆయన ఆ రోజు అంతా కన్నీటి కాబట్టి ఈ రోజు దేవుని అంత కొంతమందైనా భయభక్త కలిగిన వారు చిన్న గుంపు వాళ్ళు ఉన్నారు ఎక్కడో ఒకరు వేల ఇరిమియా కన్నిటి కార్చకపోయి ఉంటే వేల పద స్థితిలో నార్మల్గా ఈ రోజు వరకు అందరూ గోపజనం వరకే ఉంటుండే ప్రతి వాళ్ళు నిందింపబడతారని మనము ప్రకటన ధ్యానిస్తాము కాబట్టి సాక్రిఫైస్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ కూడా అంతే మనం ప్రేమిస్తే దేవుని ప్రేమిస్తే ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకోవాల అప్పుడే మనము ఎట్లా ఆస్తుకర్తలుగా చేయదును వారు నిధులు నింపేదను కదా దేవుని యొక్క ఆస్తులం మనమే కాబట్టి నిధుల నింపడంటే ఒక్కొక్క హృదయాన్ని ఒక్కొక్క ఆత్మని నువ్వు దేవుణ్ణిలో నింపొయి ఉంటే ఆ ఆత్మలో దేవుడు వచ్చి నివసిస్తే నీకు లాభమే కదా అప్పుడు దేవుని ఎదుట నిలబడినప్పుడు మంచి బహుమతులు మనం పొందుకుంటాం నేను రీసెంట్ గా కాలేజ్ వెళ్దామని రెడీ అవుతున్నా దేవాని అందు వాక్యాసరగా నేను నడవాలా నేను మర్చిపోదు వాక్యాలు అని నేను నా హృదయంలో అనుకుంటున్నా నా వర్క్ నేను చేసుకుంటున్నా కానీ నాకు తెలీదు నాకంటే ముందే నేను అనుకుందాం అనుకునే లోపు నాకు ఒక స్వరం వినబడుతుంది నేను తోడున్నాను కదా నువ్వు దిగులు పడుతున్నావు దేనికి భయపడుతున్నావు నేను తోడున్నాను కదా నేను నేను బ్లెస్ చేస్తున్నాను కదా అని ఇట్లా ఒక సాన్ నాకు వినబడుతుంది ఇది ఎంది ప్రభా అని అనుకున్నాను కానీ ఒక తోడు దేవుడు తోడు మనకు ఉంది కదా అని ఆ యొక్క దిగులు అంటే ఒక టైప్ ఆఫ్ బాధ నాకు తెలియకుండానే బాధ కలుగుతుంది ఆత్మకి ఆ బాధ ఎందుకో నాకు అర్థమైతలే కానీ అడుగుతున్నా ఏంది ప్రభా ఈ బాధ నాకు అసలు అంటే జస్ట్ ఒక స్వరం అంతే నేను తోడున్నాను కదా ఎందుకు బాధపడుతున్నావు అనేట్లో ఒక చిన్నది అంటే ఎందుకు అనంటే ఎప్పుడైతే మన అంటే నిధులు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా మన హృదయంలో ఇప్పుడు ఒక్కొక్క ఆత్మ కూడా ఒక్కొక్క నిధి కిందికే ఇప్పుడు ఒక ఆత్మ ఆ దుఃఖంలో ఉంది బాధలో ఉంది అనంటే నువ్వు పోయి దేవుని యొక్క స్వాత ప్రకటన చేసుకుంటే వాళ్ళకి వాళ్ళకు దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు వాళ్ళకు ఆధారం దొరుకుతుంది ఆత్మకి ఎప్పుడైతే ఆత్మకి ఆధారం దొరుకుతుంది వాళ్ళలో దేవుని నింపినట్లే కదా నాకైతే అట్లా అర్థమవుతుంది మనము ఆయన ఆస్తులము దేవుని యొక్క ఆస్తికర్తులుగా మనం ఉన్నాం కానీ ఈయన ఏం చూసానంటే ఆయన ప్రేమిస్తున్న ఈ లోకంలో నువ్వు ఎంత దేవుని యొక్క శోత ప్రకటన చేయ నువ్వు ఎక్కడ అడుగుపెట్టు వాళ్ళందరి ముందు నిన్ను నిలబెడతాడు దేవుడు ఆస్తికర్తగా చేసేదేనా అని అందుకే ఆయనే ఎక్కడికి పోయినా గొప్ప విజయం సుడైంది అసూకర్తలు మనం ఉంటాము ప్రతి విషయంలో కూడా కదా అట్లా మనం నిధుల నింపే వారి లాగా ఉంటాము ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనకు జ్ఞానే వివేకం ఇస్తుంది కాబట్టి ఆయన ఆత్మలో ఆలోచన బలము కూడా ఉంటుంది కదా ఆయన ఆత్మని మనము వెంబడించాలా కానీ ఆయన ఆత్మ మనలో ఉంది కానీ మనం ఏం చేసుకుంటాం అంటే చాలా మంది దేవుని యొక్క ఆత్మ పొందుకుంటారు అది ఎట్లా అంటే దేవుని యొక్క ఆత్మ మనం కొంచెము మిస్టేక్ చేస్తే ఆయన మన నుంచి వెళ్ళిపోతాడు మళ్ళా ఆయన ఆత్మ తిరిగి పొందుకోనంటే చాలా కష్టం ఆయన వెళ్ళిపోయినంటే మళ్ళా రాడు కదా మళ్ళా ఆయన దగ్గరికి మనం రావాలంటే ఎంత ప్రయాసపడాల అందుకే ఆయన ముందే చెప్తున్నా మీరు నన్ను ప్రేమించండి ఆసక్కర్తలుగా నేను మేము నన్ను చేస్తాను సో ఒక సేవకుండాలాగా నేను నిలబెడితే నీ చే ఎంతో మంది ప్రజలను తీసుడు అంటే నువ్వు పొందుకున్నట్లే దేవుని బిడ్డలందరూ ఆస్తికర్తలే అట్లా అందుకే మనం ప్రతిదీ ఆ ఏదైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికే ఇవ్వాల చూడండి మనము ఎందుకు ఆయన వాక్యము ఆయన ఆత్మ మనకు ఎంత బలమైన మాటలు ఇవి ఆయన పుట్టించే ప్రతి ఆత్మ ఈ లోకంలో ఎంతమంది ఆత్మలు పుడుతున్నాయో ఎంతమంది ఆత్మలు చనిపోతున్నాయో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నరకానికి పోవాల్సిన ప్రతి ఆత్మల్ని కూడా మనం బయటకు తీసుకురావాలి అనంటే మనము దేవుని యొక్క ఆత్మ పొందుకుంటేనే ఇవన్నీ చేయగలుగుతాము అందరూ అనుకుంటే ఒక ఆత్మ ఉంది కదా భాషల వరం కదా కృపా వారాలు ఉన్నాయి కదా అని అనుకుంటాం కానీ ఆ ఆత్మ ఎంతసేపు వరకు దేవుని ఆత్మ మనలో ఉంటుందో అది గ్రహించుకోలేకపోతున్నాం కదా ఎందుకంటే ఆయన ఆత్మ వెళ్ళినప్పుడు మన హృదయంలో ఉంటేనే ఆత్మ చివరి వరకు బ్రతుకుతుంది అట్లా చూడండి ప్రావర్ట్స్ ట్వంటీ ఫోర్ థర్టీ నైన్ ఫోర్టీన్ టు వర్స్ లో చూసుకుంటే నా కుమారుడు తేనె త్రాగుము అది రుచి గలది పట్టు తినుము అదిని నాలుక సిపిఐ ఉన్నది నా కుమారుడ అంటుంది తేనె అది రుచి కదా తేనె మనం తినడానికి అది ఎంత రుచికరంగా ఉంటుందో అది మనకి నార్మల్ గా హెల్త్ విషయంగా చూసుకుంటే తేనె చాలా మంచిది అని అంటుంటాం మనం క్యాజువల్ గా మన హెల్త్ పరంగా చూసుకుంటే uh it is good for okay. health an antam kada aithe ikkada teyne eh, taagumo anannapudu manamu okate devun yoka vakyanni manu prati roju intune undala dani manamu uh inka ruchi manu telichkovala anante devun yoka aathmani ante aina aakamana lo undi ikkane nuvu inka depth ga telichkovali an annukunte you have to go in depth in the bible kada inka manamu డెప్త్ వెళ్ళాలా బైబుల్ లోపలికి కదా పైన వాటిని వెతకాల పైనన్న వాటిని చూడాలంటే ఈ వాక్యం మనకు అవసరము నాకు కుమారుడ తేనె తాగుము అది రుచిగలది దాన్ని తేనె పట్టు తినుము అదిని నాల్కకు తీపి ఉన్నది కదా చూడండి ఆయన ఆధారం ఎట్లి మన బాధలు ఉన్నప్పుడు వేదనలు ఉన్నప్పుడు ఎవరైనా సంబడి ఒకలాంటి దుఃఖంలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకే తెలియదు కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి మనం మాట్లాడినప్పుడు దేవుని యొక్క వాక్యలు మనం విని మనం చదివి వాళ్ళ దగ్గర పోయి చెప్పిన చెప్తే వాళ్ళకి ఎట్లుంటది అంటే వినడానికి చాలా తీజాగా మధురంగా ఉంటది కానీ దాన్ని అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటిదో ఇది కూడా అంతే ఆయనే ఆయనే వాక్యం మనం తిన్నప్పుడు మనకు మంచి రుచి కలుగుతుంది ఎందుకంటే ఇంకా చదవాలనిపిస్తుంది ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడి కోసము నువ్వు ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే మనం బైబుల్ డెప్త్కి పోవాల్సిందే తర్వాత అది మనం తిన్నప్పుడు మన నాలుగకే మస్తు తీపిగా ఉంటుంది కదా దేవుడు యోహన్ విషయంలో అంటాడు ఆయన చూసే నీ నోటికి తీయ ఉంటుంది కానీ లోపలికి వెళ్ళినాక అది చేద్దు అవుతుంది ఇది కూడా అంటే దేవుని యొక్క వాక్యము మనం ఎంత తింటామో అంత తీయగానే ఉంటది బాగానే ఉంటది ఎందుకంటే ఇది ఆధారం దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఆధార కోసం మనం మాట్లాడుతున్నామో ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాలు ధ్యానిస్తుంటావో ఆయన వాక్యాన్ని నువ్వు చదువుతుంటావో నీకు ప్రతిరోజు అది తీపియే మధురమే ప్రతిరోజు అది ఆధారమే మనకి కానీ ఏ రోజైతే మనము దేవుని యొక్క వాక్యం ధ్యానించకుండా ఇష్టం వెళ్ళిపోతుంటాం చేస్తుంటాం కదా కానీ ఒక రోజు నువ్వు చదివితావు ఈ వాక్యాన్ని కానీ నీ హృద్యంలో అనుకోకుండా ఒక సందర్భంలో నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఈ వాక్యాన్ని అప్పుడు నీకు ఎట్లుంటుంది తీపిగానే ఉంటుంది నీ ఆత్మకి అప్పుడు ఆధారం అది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏ టైంలో ఎట్లా పరిస్థితులు తెలీదు కాబట్టి ఆ టైంలో ఈ వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు నాకు కుమారుడత ఏం తాగుమో అది ఈ అని చెప్పినా కదా ఆ తేనె పట్టు తినుము అది నేను ఆలక తీపియే కదా అని అన్నప్పుడు ఈ వర్డ్ నీవు ఎప్పుడైతే కష్టం వస్తుందో ఆ టైంలో నువ్వు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో డెఫినెట్ నీ ఆత్మకి ఆదరం కలుగుతుంటది ఆ టైంకి అప్పుడు నీకు సంతోషం వేస్తుంటది హృదయానికి తీపిగానే అనిపిస్తుంటది ఎందుకంటే బాధలో ఉన్నాక కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తే నీకు అంత అనేది ఉంటుంది అట్లా అందుకే అని అంటాడు అనమాట ప్రతిరోజు నేను కూడా మొన్న రీసెంట్ బాధపడినప్పుడు నాకు స్వరం వినిపించినప్పుడు నాకు ఇదే జ్ఞాపకం వచ్చింది ఆ రోజు నేను ఇదే పాట పాడుతున్నా చుట్టూ తినేదారుల కన్నా వేసునామా మేము మధ్యం అట్లా నేను అనుకుంటున్నా ఎందుకు అనంటే ఆ టైంలో నాకు బాధ అనిపించిన టైంలో ఎందుకు బాధ తెలియదు కాకపోతే ఆ టైం అయితే అట్లా కానీ ఎప్పుడైతే దేవుడు పాట ద్వారా మాట్లాడిందో నాకు సంతోషం ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ కదా మనకి అట్లా అందుకే దేవుడు మన లైఫ్ లో ప్రతిదీ ఆధారం ఇస్తూనే ఉంటాడు ఆయన ఆయన ఆధారం ఎప్పుడు వస్తుందంటే మనకి ఆయన ఆత్మ మనలో ఉంటేనే ఆయన ఆత్మ లేకపోతే మీరు చూడండి ఎప్పుడైనా మీరు గమనించండి ఆయన ఆత్మ లేకపోతే నువ్వెంత ఓదార్చం ఓదార్పు తృప్తి అనేది దొరకదు వాళ్ళకి ఎప్పుడు తృప్తి దొరుకుతుందంటే దేవుని అందు ఎవరైతే బయభక్తి కలిగిన వారో వాలు వెళ్ళి వాళ్ళకు సువాత ప్రకటన చేసినప్పుడు అప్పుడు ఆ ఆత్మకి సంతోషం ఇస్తుంది అప్పుడు వాళ్ళ ఆత్మ తీపితోటి సంతోషంతో స్థుతిస్తారు ఆరాధిస్తుంటారు ఆ టైంకి నిజమే కదా ప్రభా చెప్పినారు ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను మొన్న రీసెంట్ గా ఆ మక్క కుతుది ఫంక్షన్ చేసినప్పుడు చంద్రశేఖరాన్ని వచ్చి వాకింగ్ చెప్పి వెళ్ళారు కదా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి వాళ్ళ వచ్చిన వాళ్ళంతా హిందూసే నేను వాళ్ళందరికీ ఒకప్పుడు అక్కడ మేము ఉన్నప్పుడు దేవుని స్వాత చెప్పేవాళ్ళం కానీ ఎప్పుడైతే చంద్రశేఖర్ వాక్యం చెప్పి వెళ్ళిపోయినాక అన్న చెప్పిన వాక్యం కరెక్టే అని వాళ్ళంతా సంతోషించినారు నిజం ఆయన లోకంలో జరిగింది చెప్పినాడు కదా అని వాళ్ళు ఎట్లా గుర్తుపట్టినారు దేవుని యొక్క ఒక ప్రవక్త లాగో దేవుని భయభక్తి కలిగి ప్రకటన చేసింది కాబట్టి ప్రతి ఆత్మ విన్నది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలిగిన దేవుని యొక్క వాక్యం ఎంత రుచి వాళ్ళు అప్పుడు సంతోషించినారు పోయినాక నాకు చెప్తున్నారు ఇవన్నీ నాకు అంటే ఎందుకు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఆదరణ వాళ్ళకి ఇచ్చిందో ఒక పర్సన్ ద్వారా అనేలాగా తెలియజేయబడుతుంది ఇది కూడా అంతే దేవుని వాక్యం ఎట్లా అంటే డైరెక్ట్ గా దేవుడు చెప్పాడు కాబట్టి ఒక పర్సన్ ద్వారా ఆయన కాబట్టి అట్లా వాళ్ళ హిందూస్ వాళ్ళ ఆత్మకి ఆధారం కలిగింది వాళ్ళు ఎంత బాధలు ఉన్నా కానీ వాళ్ళు చాలా తేలిక అయిపోయినారు వాళ్ళు మాకు మంచి అనిపించింది అన్నారు వాక్యం విన్నందుకు అట్లా అంటే దేవుని యొక్క వాక్యము అంత రుచిగలది అని చెప్పబోతుంది ఇక్కడ కదా ఆయన వాక్యం అంత కాబట్టి మనకు తీపిగా ఉంటుంది మనకి ఆదారం అనేది దొరుకుతుంది చూడండి మీ ఆత్మకు జ్ఞానము అట్లది తెలుసుకొను అది మీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచిది కలుగును నీ ఆశ బంగరము కాదు అని అంటును చూడండి నీకు ఆత్మ జ్ఞానము అట్టిదే అని అంటును అంటే మన ఆత్మకి జ్ఞానం ఏంటిదంట దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యమే మనకి ఏంటిదంటే ప్రతి విషయంలో ఆదరం ఇస్తుంది ఆలోచన ఇస్తుంది తెలియనిస్తుంది ఇవన్నీ ఇస్తుంది ఎప్పుడు నీ ఆత్మకు జ్ఞానము అట్టిదే అని అంటున్నాడు ఇదే అంటున్నాడు కాబట్టి ఎప్పుడైతే నువ్వు వాక్యం ధ్యానిస్తావో అప్పుడే నీకు ఆ తెలుసుకోను అని అది నీకు దొరికినయ్యలా ముందుకు నీకు మంచిది రాబోయే దినంలో నీకు చాలా మంచిది ఈ రోజు దేవుని యొక్క వాక్యాలు నీ దగ్గరున్నాయి దేవుని యొక్క బైబిల్ ఈ రోజు ముందుంది కానీ రేపటి దినంలా అది ఉంటుందో ఉండదు కదా సిచ్యువేషన్స్ ఘోరంగా వచ్చినప్పుడు అసలు డేసెస్ చాలా క్రిటికల్ గా ఉన్నాయి ప్రతి వాళ్ళు దండింపబడతారు ఆ యొక్క మన దగ్గర బైబుల్స్ లేకపోయి ఉంటే కష్టం కదా అందుకే ఆయన అదే చెప్తున్నాడు దేవుడు ఈ నీ ఆత్మకు జ్ఞానం మట్టిదే అని ఎప్పుడైతే నువ్వు బైబుల్ యొక్క వాక్యం ధ్యానిస్తావో ఎప్పుడైతే దేవుని యొక్క వైబుల్ని ఆయన ఇచ్చిన వర్డ్స్ నువ్వు కామెంట్స్ ని పట్టుకొని నడుచుకుంటావు నీ లో ముందుకు నీకు మంచిది అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి అది మంచిది కాబట్టి మనకు ఎప్పటికీ దాన్ని ఇప్పుడు చూడండి ఏది చింపేసినా ఏది చేసినా పోతుంది కానీ ఇది పోదు మనకి ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటే మనల్ని ఎంత కొట్టినా ఎంత తీర్చినా ఎంత ఇది చేసినా అసలు అది భంగం కాదే కాద ఎందుకనంటే ఆయన వాక్యలు మన హృదయంలో ఉంటాయి కాబట్టి స్టెబుల్ గా వాక్యని మన హృదయంలో పెట్టుకుంటాం కాబట్టి ఇంకా మనము ఎన్ని కష్టాలు వచ్చినా ఏది వచ్చినా మనం సహించగలుగుతాం భరించగలుగుతాము ఎందుకంటే దేని యొక్క ఆత్మ నడిపింపు ఉంటుంది ఆ టైంకి ఎగ్జాంపుల్ గా చూసుకుందాము ఇప్పుడు యోహాన్ ఉన్నాడు ప్రకటన ఆ యోహాను కడల్లో వేసి ఆయన కాల్చే అది అందులో వేసినప్పుడు యోహను ఎంత గాయపడినా కానీ ఆయన చావలేదు ఎంత గాయపడ్డా కానీ ఆయన చావలేదు ఎందుకంటే నాకు అక్కడ ఒకటి అర్థమైంది ఏమి ఏమని అర్థమైందండి ఆయన నూనెలు వేసి అంత కాలుస్తే కూడా ఆ పర్సన్ కి ఏమీ కాలేదు నాకు అప్పుడు అనిపించింది ఎందుకనంటే ఆయన ప్రతిది సాక్రిఫైస్ చేసుకున్నాడు ఒకటి ఇంకొకటి దేవుని యొక్క ఆత్మ ఆయనలో చాలా బలంగా ఉంది వ్యోహానులో దేవుని యొక్క ఆత్మ చాలా బలంగా ఉంది కాబట్టి ఆయన ఆ నూనెలా కాలుస్తే కూడా ఆయనకి ఏం లేకపోయింది ఏమీ కాలేదు ఆయన చావలే ఆయన శరీరం అంత ఇది నాకు అప్పుడు అనిపించింది అది మహిమ శరీరంగా ఆయన మార్చబడినడు అంటే ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు మహిమ శరీరంగా మార్చబడినని నాకు అప్పుడు అర్థమైంది బిఫోర్ దట్ నాకు తెలీదు నేను దేవుని యొక్క ఆత్మ చేత ఆయన నడిపింపబడుతున్నాడా అని అనుకున్నాను కానీ ఆ ఎప్పుడైతే ప్రకటన మనం ధ్యానిస్తుంటామో అసలు యోహను ఆ పద్మాస్థతో ఎట్లా ఉన్నాడు అసలు ఆయన అట్లా కాలుస్తే కూడా ఆయన బ్రతకడము ఇట్లా నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు నాకు అప్పుడు టక్ మన జ్ఞాపకం వచ్చింది ఎట్లా అంటే దేవుని యొక్క ఆత్మలో బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన శరీరానికి ఏదైనా కానీ ఫిజికల్గానే కానీ శరీర ఆత్మకి కూడా ఒక ఫిజికల్ బాడీ ఉంటుందని నాకు అప్పుడు అర్థమైంది ఇది టెంపరీ బాడీ మనం ప్రజెంట్ గా ఉన్న బాడీ కానీ ఆత్మకి కూడా ఒక బాడీ ఉంటుంది అని నాకు తర్వాత అర్థమైంది సో ఎందుకు ఆయనే అట్లా అంటే ఆయనే మహిమ శరీరంగా మార్చబడినడు ఆ ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడే టెంపరీ బాడీలో ఉన్నప్పుడే ఆయనే మహిమ శరీరంగా మార్చబడాడు ఇది నేను ఆయన ప్రకటన ధ్యానించేటప్పుడు నాకు అనిపించింది అట్లాగా అంటే నార్మల్గా అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ టెంపరీ బాడీ కూడా కాలిపోతుంది కదా మొత్తం ఇదైపోతారు కదా చనిపోతారు కదా అని అనుకుంటారు కానీ ఆయన అట్లా కాలే ఎందుకంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ఆయన అవలంబించుకున్నాడో మొత్తం ఆయన హృదయంలో నింపుకొని పెట్టుకున్నాడో దేవుని యొక్క వాక్యం ఇక్కడ అదే చెప్తుంది కదా ఆయన ఒక వాక్యము ఆయన ఎట్లంటే ఆత్మకు అది అట్టింది కాబట్టి అని తెలుసుకున్నాడు దేవుని కోసం తెలుసుకున్నాడు కాబట్టి దొరికింది ముందు జాగ్రత్త కోసం ఆయన చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకి ఏది కూడా భంగం కాలే కాలేకపోయింది అది ఆయన ముందు దేవుడు ప్రతిదీ ఆయనకి ఇచ్చినాడు అన్ని గెలుచుకున్నాడు అన్ని విజయం పొందినడు కదా అంటే నాకు అప్పుడు అనిపించింది ఒక మహిమ శరీరంగా అట్లా మార్చబడాలని అప్పుడు అనిపించింది ఎందుకనంటే దేవుడు చూడండి ఎప్పుడైతే ధనవంతుడు విషయంలో లాజర్ విషయంలో చూసుకుంటే కూడా ధనవంతుడు అగ్ని అగ్నికుండంలో పడినాక కూడా అని చావలే ఆత్మకి చావు లేదని ఆ ఎప్పుడో దేవుడు చెప్పినాడు ఆత్మకి అసలు చావలేదు ఎందుకంటే మనము ఐజియలో లాస్ట్ చాప్టర్ లో మనం చూస్తాం సిక్స్టీ సిక్స్ లాస్ట్ దాంట్లో అగ్ని ఆరు పురుగు చావదు అంటే అదే అంటే టెంపరీ బాడీ వదిలేసి వెళ్ళిపోయినా కానీ అక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే ఆయనే ఏ బాడీ అయితే ఆయనకుందో ఆ బాడీలో ఆయన కాలుతున్న కానీ ఆయన ఆత్మకి చావే లేదు కానీ లాజరు దేవుని యొక్క ఆనుకొని కూర్చొని ఉన్నాడు ఇట్లా అంటే ఒక ఆత్మ విషయంలో ఎట్లా వివేచించాలో అది దేవుడు కొంచెం నేర్పిస్తున్నాడు ప్రతి విషయంలో అట్లా ఎట్లా నేర్చుకోగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ దేవుని హోలీ స్పిరిట్ ద్వారానే దేవుని యొక్క ఆత్మ మనకుంటే ప్రతిదీ కొత్తగా నేర్పిస్తుంది కాబట్టి అట్లా దేవుడు మనకు నేర్పిస్తున్నారు ప్రతిది చూడండి అట్లనే మన ప్రాబ్లమ్స్ లో ట్వెల్త్ చాప్టర్ ట్వంటీ ఎయిత్ చూసుకుంటే నీతి మార్గంలో ఎందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు అని చెప్పబడుతుంది ఒకటి దేవుని యొక్క ఆత్మ మనకి ఎప్పుడైతే దేవుడు శ్వాస మనకి ఇచ్చిండో కదా ఆ మనము ఆయన నాచక నందులో ఎప్పుడైతే మనకు జీవం పోచిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం బ్రతుకుతూనే ఉన్నాం స్టిల్ మన లైఫ్ ఎండింగ్ టైం ఎంత వరకు ఉందో తెలియదు కానీ మన ఆత్మకైతే చావు లేదు ఎందుకు లేదనంటే నీతి న్యాయములు అందు నడిచిన వారికే కదా దేవుని యొక్క మార్గని అనుసరించి నడుచుకున్న వారికి మాత్రమే ఆత్మకి చావు లేదు కానీ చావు ఎప్పుడు వస్తుందంటే దేవుని మాటకి ఎవరైతే వ్యతిరేకంగా నడుచుకుంటారో దేవుని యొక్క మాటకి విధేత కలగకుండా ఇష్టం వచ్చిన లైఫ్ ని వాళ్ళు జీవించుకుంటూ ఒక లోకరీతిగా నడుచుకున్న వారికి మాత్రం ఆత్మ డెడ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆత్మీయమైన నేత్రలు ఓపెన్ కాలేవు కాబట్టి వాళ్ళ ఆత్మీయమైన నేత్రలు ఓపెన్ అయ్యేంత వరకు వాళ్ళ గుడ్డితనంలోనే ఉంటారు వాళ్ళ ఆత్మ చచ్చిన వారిలాగానే ఉంటుంది ఎప్పుడైతే దేవుని యొక్క తెలుసుకొని దేవుణ్ణి మారు పొందుకొని వాళ్ళు రక్షింపబడతారు దేవుని యొక్క సన్నిధికి రావడం జరుగుతుందో అప్పుడు వాళ్ళు దేవునిలో జీవించగలుగుతారు ఎందుకంటే ఇక్కడ అదే చెప్తుంది నీతి మార్గం లేదు జీవం కలదు దాని త్రోవలో మరణమే లేదు సో ఇప్పుడు మనం అందరం దేవుని నమ్ముతున్నాం కాబట్టి మన ఆత్మకి మరణం లేదు ఏంటంటే ఇది ఖచ్చితంగా గట్టిగా నమ్ముతాననేది ఎందుకంటే నాకు దేవుడు ఆ రోజు నుంచి నన్ను అదే పట్టుకున్నాం సో ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి మనకు మరణం లేదు ఆయన మరణం ఎప్పుడు డిసైడ్ చేశాడంటే ఎప్పుడైతే మనము దేవుని ఎదుట నిలబడతామో ఆయన డిసైడ్ చేసినప్పుడు నరకానికి పంపిస్తాడు ఒకరిని హెవెన్కి పంపించినప్పుడు అట్లా దేవుడు డిసైడ్ చేసిన తర్వాత ఎవరైతే నరకానికి వెళ్తారో ఇంకా అక్కడ అంతే ఆత్మ చావదు కానీ వాళ్ళ శరీరం అయితే మండుతుంటది కాలుతుంటది ఆ వాళ్ళు ఏడుస్తారు అది అంటే అట్లా డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే చెప్పడానికి మాత్రమే కానీ రియల్ గా చెప్పాలి అనంటే అసలు ఎట్లా చూసినా మరణమే లేదు ఆత్మకి అందుకే ఇక్కడ చెప్తుంది నీతి మార్గం ఎందు జీవము కలతో దాని త్రోవల మరణమే లేదు చూడండి ఇంకొకటి ఎవరికి మరణం ఉంటుందో అక్కడ ఈ ఈ వచనంలో చూడండి ప్రొవప్స్ థర్టీన్త్ చాప్టర్ లో మనము నైన్ టెన్ ఫోర్టీన్త్ వచనంలో చూసుకుంటే ప్రొవప్స్ థర్టీన్త్ చాప్టర్ నైన్ టెన్ ఫోర్టీన్త్ చూడండి నీతి మంతుడు వెలుగు తేజరిలును భక్తిహీనులు దీపము ఆరిపోవును చూడండి నీతిమంతులు వెలుగు తేజరిలును ఎప్పుడైతే నీతిమంతులు కలిసి వాళ్ళ వెలుగును తేజరిలుతుంది కరెక్టే కానీ వాళ్ళు ఎప్పుడు అంటే భయభక్తి కలిగిన లైఫ్ లోనేమో దేవుని యొక్క ఆత్మ జీవింప జీవిస్తుంది ఇక్కడనేమో భయభక్తి అంటే దుష్టిని ఆలోచన చెప్ప పాపుల మార్గం ఇలవక అపహాసుకులు ఉన్నారు కదా అలాంటి వారికి ఆత్మ ఆరిపోతుంది ఎందుకంటే వాళ్ళు కొంతకాలం వరకే దేవుణంలో వెలిగి తర్వాతకు చివరికి వాళ్ళు పడిపోతున్నారు అందుకే వాళ్ళు భక్తిహీనత వల్ల వాళ్ళ దీపం మారిపోతుందని చెప్పబడుతుంది నెక్స్ట్ గర్వము గర్భము వలన జగడము పుట్టును ఆలోచనము విను వినువారికి జ్ఞానము కలగదు చూడండి గర్వం ఎంతమందికైతే ఉంటుందో వాళ్ళు ప్రతిసారి వాళ్ళ హృదయంలో ఎట్లుంటుందంటే జగడం అనేది ఉంటుంది 24 ఫోర్ అవర్స్ వాళ్ళే గెలవాలా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ వాళ్ళు చెప్పిందే రైట్ ఇంకా వాళ్ళే ఎగ్జాంపుల్ ఇంకా లూసిఫర్ అని చెప్తున్నా ఎందుకనంటే అది గర్వించింది కాబట్టి తనకు ఇప్పటి యుద్ధం జరుగుతూనే ఉంది స్టిల్ నా కాబట్టి వాటి ఆ లూసిఫర్ తో యుద్ధం చేయాలా గెలవాలి అనంటే మనము వయభక్తి కలిగి నడుచుకోవాలా ఆత్మ మనలో ఉంటేనే వాటితో గెలవగలుగుతాము అందుకే ఇక్కడ చెప్తుంది నీతి మార్గంలో నీతిని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది నీతి మార్గము న్యాయ మార్గం అందు ఉంటేనే ఆయనని అనుసరించి నడుచుకున్న వారం అయి ఉంటేనే మనకు ఆయన ఆత్మ వెళ్ళినప్పుడు ఆధారం ఉంటుంది తోడుంటుంది ఆయన శక్తి బలము ఆలోచనలు ఇవన్నీ మనకు దేవుని అనుగ్రహేశాడు కానీ దీపం ఎప్పుడు అరిపోతుందంటే దేవుణ్ణి ఎప్పుడైతే వదిలేస్తారు ఇక చాలు నా లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినాయి ఇంకా నాకు దేవుడు వద్దు అని విసికిపోయే లైఫ్స్ కొన్ని ఉంటాయి అలాంటి వారికి దీపం మారిపోతుంది ఇంకోటి ఏంటంటే గర్వం గర్వించిన ప్రతి కూడా అంతే వాళ్ళకు ఆలోచన వద్దుండదు ఎందుకంటే వాళ్ళకు వివే ఆలోచన ఇంకా ఏమీ ఉండదు విని జ్ఞానమే కలగదు ఇంకా వాళ్ళు ట్వంటీ అవర్స్ వాళ్ళ మైండ్ అట్లాంటిదే వాళ్ళు గర్వించిన వారు ఇంకా వాళ్ళ ప్లాన్స్ అంతా ఎవ్రీథింగ్ ఎట్లాంటే డిఫరెంట్ హ్యాండ్ ఓవర్లను ఉంటాయి అది అందుకే ఎప్పుడు మన లైఫ్ లో ఎవరు మనల్ని పొగి పొగిడినా మనం ఏజ్ ప్రభునే జ్ఞాపకం చేసుకోవాలి కదా చాలా మంది వాక్యం మీరు మంచి చెప్పారంటే ఆ చాలా మందికి వాక్యం బాగా చెప్పినారు అనే ఒక వర్డ్ వాళ్ళకు చెప్తే వాళ్ళు హృదయం ఎప్పుడైతే గర్విస్తారో అప్పుడు వాళ్ళు పడిపోతారు కాబట్టి ఎవరు మనం గర్వించిన ఎవరు మిమ్మల్ని ఇట్లా అంటారు కదా నేను చూసిన ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఇలాంటి వర్డ్స్ మనతో మాట్లాడుతుంటారు చాలా మంది అప్పుడు అలాంటి వర్డ్ వాళ్ళు వాళ్ళు మనతో మాట్లాడుతున్నారంటే టక్ మనం దేవునే జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే అసలు మన దగ్గర ఏముందని ఎవ్రీథింగ్ లో గ్రేట్ నేమ్ తెచ్చుకోవడానికి ఏం లేదా బికాజ్ ఆఫ్ గాడ్ గ్రేసే దేవుని యొక్క కృప ఉంది కాబట్టి సాక్ష్యం ద్వారా నిలబడుతున్నాం కాబట్టి ఆ వర్డ్ అంటారు వాళ్ళు కానీ ఎంతో సాక్ష్యంగా నిలబడినా ఏది చేసినా నువ్వు సాక్రిఫైస్ లైఫ్ అనేది ఉంటేనే అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ పాయింట్ కదా అందుకే ఎవరు ఏది అన్నా మనము పడిపోవడానికి చోటు అనేది దొరుకుతుంది ఎందుకంటే మనుషులకు శరీరం బలహీనత కాబట్టి ఏ పాయింట్ అన్నా వాళ్ళు పడిపోతారు ఎందుకంటే వాళ్ళ మైండ్ అట్లా అయిపోతుంది ఆ టైంకల్ సిచ్యువేషన్ లో కాబట్టి మనం జాగ్రత్తగా జీవించాలకి ఏ విషయం మనం గర్వించొద్దు అనంటే ఎవరు మనల్ని పొగిడినా మనము దాన్ని తీసుకోవద్దు ఎవరు మనం పొగిడినా అది దేవుని యొక్క కృప ద్వారానే ఆయన వల్లనే వచ్చింది చూడండి ఆయన ఎప్పుడైతే సిల్వ మరణం ఆ మంచితనం ఈ వరల్డ్ లో పోతే పట్టుకున్నందుకు నీకు మంచిపోయారు అట్లా మనకు సాక్ష్యంగా నిలబడుతున్నాం ఒకవేళ నీ సాక్రిఫైస్ లైఫ్ ఉంటేనే వాళ్ళు పొగిడితే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసుకో బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్ కాబట్టి దేవుని యొక్క మహిమ పరుస్తావు కాబట్టి మనమే ఆలోచించుకోవాలి ఇక్కడ ఎందుకంటే నీ ఆత్మకి నీవే తీర్పు తీర్చుకోవాలి నీ ఆత్మకి నీవే చెప్పుకోవాలి కాబట్టి ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనకి ప్రతి విషయంలో జ్ఞానము వివేకం ఇస్తుందని చెప్పబడుతుంది ఆయన ఆధారం ఇస్తూ అంటుండవు ఆలోచనను బలము ఇవన్నీ తెలివి మరి ఇవన్నీ ఆయన్ని పుట్టిస్తా అన్నప్పుడు మరి నువ్వెంత జాగ్రత్తగా జీవించను ఇది దేవుడు మన హ్యాండ్కే వదిలేసినాడు కదా ఆయన అందుకే అన్నాడు నేను వెళ్ళిపోతేనే వేరే ఒక ఆదనికత మీ మధ్యలోకి వస్తాడని అన్నాడు కాబట్టి దేవుడు పోయినందుకే ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టి ఇంతగానో మనం తెలు తెలుసుకోగలుగుతున్నాం దేవుని యొక్క వాక్యానే కానీ ఎవ్రీథింగ్ ఏ కానీ ఆత్మలో ఎట్లాంటిదో ఫిజికల్ గా ఎలాంటిదో మనం ఇది తెలుసుకోబోతున్నాం కదా చూడండి జ్ఞానము ఉపదేశములకు జీవము జీవపు ఊట అది మరణము పాతములో నుండి విడి విడిపించును చూడండి జ్ఞాన ఉపదేశంలో జీవము కలిగును ఎవరికైతే దేవుని యొక్క జ్ఞానం కలిగి ఆ కొన్ని సిచ్యువేషన్స్ ఎలాంటి అంటే డేంజర్ పరిస్థితుల్లో ఉన్న వారికి ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో ఉన్నారు కొంతమంది పేషెంట్స్ వాళ్ళ దగ్గరికి నువ్వు ఎంత క్యూర్ చేసినా వాళ్ళకి క్యూర్ అవుతలే ఎందుకంటే ఆ సిచ్యువేషన్ దేవుడికి పెడతాడు కాబట్టి వాళ్ళకి ఎంత క్యూర్ డాక్టర్స్ ఎంత క్యూర్ చేయాలి అని అనుకునే వాళ్ళ క్యూర్ కాదు ఎందుకంటే అది దేవుని యొక్క ఆజ్ఞ అంతే ఎందుకంటే ఒక పర్సన్ వాళ్ళ అక్కడికి దేవుని యొక్క బిడ్డ ఎవరైతే దేవుని అందు బలభక్తి కలిగి నడుచుకొని ఉన్న వారైతే వాళ్ళని దేవుడు ఆ పేషెంట్ దగ్గరికి నడిపించినప్పుడు ఆ పర్సన్ దేవుని యొక్క చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళకి ఎట్లా చనిపోయిన ఆత్మ కూడా తిరిగి జీవింపజేయగలుగుతుంది వాళ్ళ పరిస్థితి అంత దిగజారే పరిస్థితిలో ఉన్నాక కూడా దేవుని యొక్క వాళ్ళ రుదనికి తగిలితే తక్షణమే వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళ ఆత్మ బ్రతుకుతుంది అట్లా అనమాట ఇక్కడనేమో ఆయన ఉపదేశం అంటే జీవపు ఊటా అని అంటుంది ఆయన ఇచ్చే ప్రతి పాయింట్స్ మనకు విలువైనది ఆయన ఇచ్చే ప్రతి పాయింట్స్ మనకు జ్ఞానం వస్తుంది ఆయన ఇచ్చే ప్రతి పాయింట్లో మనకి ఎట్లా ఉంటుందంటే సంతోషం ఉంటుంది ప్రతి విషయంలో నువ్వెంత దుఃఖంలో ఉండో నువ్వెంత బాధలో ఉండో ఆ టైంకి సంతోషమే కలుగుతుంది ఎందుకంటే దేవుడు ఇచ్చే మాట ఆయన ఇచ్చే జీవపువుట అలాంటిదే ఆయన వాక్యం నువ్వు ధ్యానించిన ప్రతిసారి నీ హృదయంలో అది జీవపూటనే ఫ్లో అవుతూనే ఉండాలి ఫ్లో అవుతూనే ఉండాల ఫ్లో అవుతూనే ఉండాలి ఎప్పుడైతే అది ఫ్లో అవుతుంటుదో దేవుని యొక్క స్వాత అందుబడుతుంది అది నీలోనే పెట్టుకుంటే అదేమైపోతుందంటే ఆ నీ హృదయంలోనే ప్రతి వాక్యంలో నువ్వు నేర్చుకొని ఇతరులకు నువ్వు బోధించాల ఆయన అదే చెప్పింది కదా మనకి సర్వ లోకానికి వెళ్ళిన సర్వసృష్టికి స్వాత ప్రకటన చేయమనడు నువ్వు వాక్యం అంతా ధ్యానించుకొని నీ రుదంలో పెట్టుకొని నువ్వే కరెక్ట్ గా ఉంటా అనంటే కాదు కదా దేవుడేమంటున్నావు నువ్వు నేర్చుకుంది ఇతలకు చెప్పు వాట్ ఎవరి వాళ్ళని టీచ్ టు అదర్స్ కదా ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ప్రతి వారికి మనము పంచాలి ఎప్పుడైతే పంచుతామో వాళ్ళకు విడుదల వస్తుంది వాళ్ళ ప్రాణానికి విడుదల వస్తుంది వాళ్ళ చీకట్లో ఉన్నంత వరకు వాళ్ళు చూడలేరు వాళ్ళ ఆత్మ కానీ వాళ్ళ ఆత్మ వెలుగుతో నింపబడాలి అంటే వాళ్ళ కళ్ళు తెరవబడాలి అంటే మనం పోయి దేవుని యొక్క జీవపు ఊట అక్కడ చెప్తేనే కానీ వాళ్ళ ఆత్మలు ఓపెన్ కావు కదా వాళ్ళకు చెప్తూ ఉంటే నీళ్ళు చెట్టుకి కూడా అంతే నీళ్ళు పోస్తూ పోస్తూ పోస్తూ ఉంటేనే అది పెరుగుతుంది ఇది కూడా అంతే ఒక్కొక్క ఆత్మకి వెళ్ళి స్వాత ప్రకటన చేయాలంటే చాలా కష్టంతో కూడినది ఈజీగా మనం చెప్తాము వాళ్ళు ఒక రోజు వింటారు రెండు రోజులు వింటారు మూడు రోజులు ఉంటారు కానీ జీవితకాలం అంతా వినాలంటే వాళ్ళు మనం పట్టుకుంటేనే ఒక చెట్టుని నువ్వు ఎట్లయితే పెంచుకుంటావో ఎట్లయితే వాటర్ బోతు దాన్ని పెంచుకుంటావో ఇది కూడా అంతే ఒక ఆత్మకి వెళ్ళి సువాత ప్రకటన చేయాలి అని అంటే ప్రతిరోజు వారి కోసం నువ్వు ప్రార్థించాలా వాళ్ళ దగ్గరికి పోవాలా వాళ్ళకున్న ప్రతి సమస్యను కనుక్కోవాలా మళ్ళీ ఇంటికి రావాలా మళ్ళీ చెప్తూ ఉంటేనే వాళ్ళ ఆత్మకి అప్పుడు జీవపు అనేది జరుగుతుంది కదా నువ్వు జీవ పువ్వుట నీలోనే పెట్టుకుంటే అదేమైపోతుందంటే ఆ ఏమంటే స్టక్ అయిపోయిందనుకో అదేమైపోతుంది కులం పడిపోతుంది అది వేస్ట్ అయిపోతుంది అట్లా అందుకే నీరు ఏదైతే నింపుకుంటున్నావో దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు పంచిపెట్టు అప్పుడు వాళ్ళకి ఏమొస్తుందంటే మరణ నుండి వాళ్ళు విడిపించబడతారు కదా ఇప్పుడు నరకానికి వెళ్ళే ఆత్మలు ఎంతో మంది ఉన్నారంటే దేవుని బిడ్డలు తెలియని ప్రతి ప్రజలు అంతే కదా ఈ లోకము మన ఇండియా చూసుకుంటే అన్యుల దేశం అనిలాగా ఉంటది ఇప్పుడు మన దేశానికి వెళ్ళి మనం తువాత ప్రకటన చేస్తేనే కదా వాళ్ళు ఆ చీకటి నుంచి వెలుగులోకి వస్తారు అంటే మనం చెప్తేనే జీవపు ఊట మనం ఏదైతే మనం నేర్చుకుంటున్నామో మనం వెళ్ళి అనేకులకు ప్రకటింప చేస్తేనే ఆత్మ మరణం నుంచి విడుదల పొందగలుగుతుంది నువ్వు చెప్తేనే చెప్పకపోతే ఆత్మ మరణిస్తుంది కాబట్టి ఇవన్నీ దేవుడు మన చేతకే ఇచ్చి వెళ్తున్నాడు కాబట్టి ఇవన్నీ మనం ఏం చేసుకోవాలంటే గ్రాఫ్ చేసుకొని పోయి అనేకులకు ప్రకటింప చేయాలి అనేకులు ప్రకటింప చేస్తేనే ఆత్మ మరణం నుంచి విడుదల పొందగలుగుతారు అదే ఇప్పుడు దేవుని యొక్క సేవకులు పోయి ప్రార్థన చేస్తేనే వాళ్ళేసి చనిపోయిన కూడా బ్రతకగలుగుతారు అంటే అక్కడ అర్థం చేసుకోండి అంటే ఆత్మకి చావు లేదు కాకపోతే ఆత్మ ఎట్లాంటి కుష్ష్ఠరోగంతో కలిగి ఉందనుకుందాం దేవుని యొక్క సేవకుడువి ప్రార్థన చేస్తే ఆ కుష్ఠారోగాల నుంచి అప్పుడు వాళ్ళకి ఏం వస్తుంది ఇది కూడా అంతే దేవుని యొక్క వాత్మ ఆ విధంగా వాడబడుతుంది అందుకే ప్రతి ఆత్మని మనము వివేచించాలా ఏ ఆత్మ ఉంటుంది ఏ ఆత్మ ఎంత బాధలో ఉంటుంది ఒక ఆత్మ కోసం నువ్వు ఆలోచన చేయాలా ఒక ఆత్మని దేవుని వైపు ఎట్లా తెలివిచ తెలివి నేర్పించాలా అంటే తెలివి అంటే అధికమైన తెలివి వేరే ఈ తెలివి ఎలాంటిదంటే బైబిల్ నుంచే రావాలి ఆ టైంకి దేవుడే ఇస్తాడు ఎప్పుడైతే మనం ఈ వాక్యాలని గ్రాప్ చేసుకుంటామో మన హృదయంలో తర్వాత దేవుడు ఏం చేశాడంటే అవి ఓపెన్ చేసినప్పుడు ఒక ఆత్మకి ఆదరం అనేది కలుగుతుంది సో ఇవంతా మనకి రావాలంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవుని ఆత్మ మనలో ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాము సో మనం క్వశ్చన్ చేసుకోవాలా దేవుని ఆత్మ మనలో రెండు రోజులు కదా ప్రతిరోజు ఆత్మ పొందుకుంటేనే ఉండాలి చిన్న పాపం చేసిన ఆయన వెళ్ళిపోతాడు అని మనకు తెలుసు కాబట్టి ఎలాంటి పాపలను పడకుండా జాగ్రత్తగా జీవించాలంటే ప్రతిరోజు ఆయన ఆత్మని పొందుకోవాలనుకుంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ది ప్రిఫరెన్స్ టు ది గాడ్ కదా మనం ఫస్ట్ దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా దానికంటే మించిన ప్రిఫరెన్స్ ఇంకా ఎవరికి ఇవ్వద్దు తర్వాత నువ్వు ఇచ్చుకో నీ ఫ్యామిలీస్కో కానీ బయట వాళ్ళకో కానీ కానీ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ యూ హ్యావ్ టు గివ్ టు గాడ్ ఓన్లీ కదా ఎందుకంటే పుట్టించిన వాడు ఆయనని షుధ కాలం ఆయన ఎదుట మనం నిలవబడతాం ఆయన ఎదుట మనం ఉండగలుగుతాం ఆయన ఎదుట ఎవ్రీథింగ్ మనం చేయగలుగుతాం కాబట్టి ద ఫస్ట్ గాడ్ క్రియేషన్ మనమే కాబట్టి ఫస్ట్ మనం ఆయన స్థుతించాలో ఆరాధించడం మరి దేవుడు ఇచ్చిన వాక్యం దేవుచ్చును కాక ప్రార్థించుకుందాం పరిషధల ప్రేమల దేవా కృపలను తండ్రి దేవాయసే లెక్కలేని పొందునాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవాయ సుప్రభ మీరు మాకు ఎన్నో నేర్పించారు తండ్రి దాన్ని బట్టి నీకు వంద నాలుగు ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవా నువ్వు ఎప్పుడైతే శిల్వ మరణం పొందినవ్వుతండి అదే దినంలో ప్రభా మీ మందరం చనిపోయి తిరిగి లేచిన వరము తండ్రి దేవా ఏసు ప్రభ నువ్వు శల్వ మరణం పొందినప్పుడే తండ్రి మా కొరకు ఎప్పుడైతే నువ్వు శిల్వ మరణం పొందినవ్వుతండి ఈ దేశంలో ఉన్న ప్రతి బిడలే కని మీరు పుట్టించిన ప్రతి బిడ్డలు ఎవరైనా ప్రభా జగతి పునది వెయ్యక మురుపు నుంచే ఉన్నారన్నావు కాబట్టి ప్రభా మీరు ఎప్పుడైతే శిల్వ మరణం అదే రోజు మేము చనిపోయిన వారమే తండ్రి దేవాన్ని ఏ రోజైతే తిరిగి లేచావు ప్రభా అదే రోజు మేము తిరిగి లేచినా ప్రభా కాబట్టి ప్రభా ఏ రోజైతే ప్రభా నీ యొక్క సత్యం మేము అనుసరించి నడుచుకుంటున్నామో యొక్క సత్యం ఎప్పుడైతే మాకు తెలియజేయబడ్డదో ప్రభా కేవలం అది ఆత్మ ద్వారానే ప్రభా కాబట్టి ప్రభా నీ ఆత్మ మాకు ఎల్లప్పుడూ మాకు తోడై ఉండాల ప్రభా నీ ఆత్మ ఉంటేనే మేము సమస్తం చేయగలుగుతాం తండ్రి కాబట్టి ప్రభా ప్రతి రోజు యొక్క ఆత్మ చెతే ఎవ్రీడే కూడా ప్రభా యొక్క కడవరి వర్షం ఇంపార్టెన్స్ ప్రభా కాబట్టి ప్రభని యొక్క కడవరి రివాసి మాకు కుమ్మరించండి లేని బిడకి ప్రభని యొక్క ఆత్మచిత నింపండి ప్రభా సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి వయసు ప్రభ ఈ యొక్క వాక్యం ప్రభ ఎన్నో మాకు నేర్పిస్తుంది ప్రభా కాబట్టి ప్రభ ఒకరికి వెలుగు చూపించాలంటే ప్రభా ఫస్ట్ ప్రభ ఎవ్రీథింగ్ మేము నేర్చుకోవాలి ప్రభా మేం ఎవ్రీథింగ్ లో ఉంటేనే ప్రభా అన్ని మేము చేయగలుగుతాం తండ్రి కాబట్టి ప్రభ మా జీవితంలో మేము అనుభవం ప్రతిదీ పొందాల ప్రభు దేవా నువ్వు ఎట్లయితే మాకు తోడై ఉంటున్నావు ప్రభా అదే రీతిగా ప్రభా ప్రతి ప్రజలకు మీరు తోడై ఉండండి తండ్రి దివా ఏసు ప్రభ మీరు ఎంతగానో మనం ప్రేమిస్తున్న ప్రభ అలాంటి ప్రేమలు మేము కూడా నీలమైపోవాలి తండ్రి నీ యొక్క ప్రేమ మేము కూడా పొందుకోవాలా కాబట్టి ప్రభ మాకు సాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దివా ఏస ప్రతి రోజు కూడా ప్రభ నీ యొక్క వాక్యం ధ్యానించాలి దాని మేము ప్రభ కాబట్టి ప్రభ ఎలాంటి తప్పిదంలో మేము పడద్దు ఎలాంటి బ్యాడ్ వేలో మేము పోవద్దు ప్రభా మా థాట్సే కానీ ఎవ్రీథింగే కానీ ప్రభా సమస్తం నే గద్ది కొట్టి వంది తండ్రి నీ యొక్క థాట్స్ కి మేము చోటిచ్చి నడుచుకోవాలి ప్రభా నీ యొక్క థాట్సే ప్రభా మాకు సరైన మార్గాన్ని చూపిస్తుంది ప్రభా కాబట్టి ప్రభా నీ యొక్క థాట్స్ లో మమ్మల్ని నడిపించండి దేవా మా ఆత్మకి గైడెన్స్ ఇవ్వండి ప్రభా దేవా మేము ఈవెందో కళలుగూడ ప్రభ ఎలాంటి తప్పులు చేయదు ప్రభా కలలుగూడ ప్రభ నీ నీతిని సతని మేము ప్రకటించాల కాబట్టి ప్రభ మేము వెలిగింపబడాలా అనేకులను మేము వెలిగించాలంటే ప్రభా నీ యొక్క ఆత్మ తండి. అవసరం తండ్రి నీ యొక్క ఆత్మ మా అందరికీ కుమరించని ప్రభా ప్రతిరోజుమే పొందుకోవాల ప్రతిరోజు నీ యొక్క సహాయం కావాల తండీ ఎందుకంటే ప్రభా ఇవి చివరి దినములు తండ్రి నీ యొక్క రాకడ ఎంతో సమీపంలో ఉంది ప్రభా కాబట్టి ప్రభా ఎవరు సోమరులాగా ఉండదు తండ్రి ఎవరు కూడా ప్రభా ప్రార్థన నిర్లక్ష్యం చేయద్దు తండ్రి ప్రతి ప్రార్థన చేయాల ప్రతి కూడా ప్రభా నీ యొక్క రాకడ కోసం కనుక్కొని జీవించే బిడ్డలుగా ఉండాలి ప్రభావ ప్రభా నువ్వు అన్న ప్రభా ప్రేమ చల్లారిపోతే అన్న ప్రభా కాబట్టి ప్రభా మరి మేము తెలుసుకున్నాం ప్రభ నీ యొక్క ప్రేమ కోసం ప్రభా కాబట్టి ప్రభా మా ప్రేమలు ప్రభా దేవన్ నీ యొక్క ప్రేమను హత్తుకొని జీవిస్తున్నావు కాబట్టి ప్రభ మా ప్రేమలు చల్లారకుండా ఉండేలాగా సాయపడడం మన నీ యొక్క ప్రేమ మాలు ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలి కండి దేవని యొక్క ఆత్మ ఎప్పటికీ మాలు వెలుగుతూనే ఉండాలి ప్రభా ఎప్పటికీ కూడా ప్రభా మేము దుష్టునికి చోటు ఇవ్వద్దు ప్రభావ మేము కరెక్ట్ వేలా జీవించాలా మాకు సహాయపడమని ప్రార్థిష్టం తండీ దేవవాడు అడుగడుగునా ప్రభా మాకు ఎన్ని విధాలుగా మోసం చేసి ప్రభా పడాలని చూసినాం ప్రభా అయినా ప్రభా మేము పడిపోద్దు తండ్రి వాటి మీద మేము బీజం పొందాలి ప్రభా అందుకే ప్రభావ నీ యొక్క కడవరి వర్షం చేత మా అందరినీ నింపమని ప్రార్థిష్టం సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి దేవా నీకే స్తౌతం నీకే ఉన్నా తండ్రి దివా ప్రతి ఆత్మని ప్రభా మేము వివేచించాల ప్రతి ఆత్మని మేము పసిగట్టాల తండ్రి ఎందుకంటే ప్రభా ఈ ఆత్మ ఎలాంటిదో మేము తెలుసుకోవాలా మేము ఈజీగా మోసపోవడానికి వీలదు ప్రభా కాబట్టి ప్రభ మేము మోసపోకుండా ప్రభావ జాగ్రత్తగా జీవించాలంటే ప్రభా నీ యొక్క ఆత్మని మాకు ఆధారం ప్రభా కాబట్టి ప్రభ నీ యొక్క ఆత్మ నడిపింపు దాయించండి దేవాయిత్ ప్రభ రాలేని పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రభ వచ్చిన కూడా ప్రభ దీవించాలని ఆశించారు తండ్రి ఇంపండి వెళ్ళిన ప్రతి ఒక్క బ్రదర్స్ ని కూడా ప్రభాని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు కూడా ప్రభుని యొక్క ఆత్మతో ఓడించండి ప్రభ వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో కూడా ప్రభ వాళ్ళకు సమాధానం పరచండి వాళ్ళకు స్వాధీన అదే రీతిగా తండ్రి వాళ్ళు ఎంతో మందికి వెళ్ళి ప్రభా అక్కడ శ్వాత ప్రకటన చేస్తున్నారు ప్రభా అక్కడున్న ప్రతి ప్రజలు మారుమంచు పొందలా రక్షింపడలా వాళ్ళ ఏసుకృత రామంలో కూడా ప్రభావ వాళ్ళు బ్యాప్తిజం దేవా ఆ ఏరియాస్ కు వెళ్ళిన ప్రతి బ్రదర్స్ అని కురుపలో జ్ఞాపకం చేసుకుంటండి వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా దీవించాలని రక్షించే తనింపండి వారి కుటుంబంలో కూడా ప్రభా శాంతి సమాధానం ఐక్య తెచ్చే తనింపండి వారి కుటుంబం చుట్టూ కూడా ప్రభా నీ యొక్క బ్లస్ ఫ్రెండ్స్ ఇంపాల్ వేసి పెట్టండి ప్రభా వారికి అందరికీ మీరు తోడై నడిపించండి ప్రభా దేవాచు ప్రభా మరి ప్రతి విషణ కూడా ప్రభా సాయం మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభు హాస్పిటల్స్ లోన్న ప్రతి బిడ్డను కూడా ప్రభా నీ కురుపులో జ్ఞాపకం చేసుకోండి వారిని కూడా ప్రభా మీరు తాకండి ముట్టండి స్వస్థపరచండి ప్రతి ఆత్మని మీరు కాపడండి ప్రభా ప్రతి దేశాన్ని కాపడండి ప్రభా ప్రతి దేశాన్ని స్వస్థపరచండి తండ్రి దేవాయత్ ప్రభ ప్రతి దేశంలలో కూడా ప్రభా శాంతి సమాధానం ఐక్య తెచ్చి తనిపండి ప్రభ దేవాచు ప్రభ నీ యొక్క రాకడే ఎంతో సమీపంలో ఉంది కాబట్టి ప్రభా ప్రతి బిడకుడు ప్రభ తెలుసుకోవాలి సిద్ధపడ మంచి వాళ్ళకి అనుగ్రహించమని ప్రార్థం తండ్రి సాయపడమని ప్రార్థమే సయానిక లెక్కలను వందలు తండ్రి దేవా ఎంతో మంది ఉన్నారు ప్రభ మరి ప్రతి ఆత్మకి మీరు తోడైండి నడిపించండి ప్రభ దేవని యొక్క దూతల్ని వారికి కాపుదలకు దాయిచ్చమని ప్రార్థిష్టం తండి దేవాయత్ ప్రభ ఆత్మీయులు ప్రతి బిడ వెలిగింపబడాల ఏ బిడ్డ చదరడానికి వీలదు ప్రభ ప్రతి బిడ్డ ఆత్మలో వెలిగింపబడల ప్రతి బిడ్డ ఆత్మలో దీవింపబడలా ప్రతి బిడ్డ ఆశీర్వాదం చేత పొందుకోవాలండి దేవాయస ప్రభ నీ నిలబడిన ప్రతి బిడకుడు మంచి దాసుడు ఒక మంచి దాసురా పేరు పొందుకోవాలండి నువ్వు చిరునవ్వు ఇవ్వాలండి అప్పుడే ప్రభ ప్రతి ఆత్మకి సంతోషం తండీ కాబట్టి ప్రభ సాయపడమని ప్రార్థిష్టం తండ్రి నీ యొక్క అస్తం ప్రభ మా మీద ఉంచండి తండ్రి మా చేపటి మమ్మల్ని నడిపించండి ప్రభని యొక్క సేవలో దేవా ప్రతి విషయంలో కూడా ప్రభ అడుగడుగున ప్రభని యొక్క హస్తం మాకు తోడించి మరి మీరే సాయం చేసే ప్రభ మా ప్రాణములు మా శరీరములు మాత్రములు మీ మీ యొక్క రాకడికి మందరిని సిద్ధపరచుకోమని ఏజు కురిస్తున్న నా మూలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ సిస్టర్ మనకు ఒక రిక్వెస్ట్ ఉంది ఈ రోజు కేథరిన్ సిస్టర్ మీరు ఆ బాబు విషయంగా ఒకసారి ప్రార్థన చేయండి ఓకే చేస్తున్నాం స్తోత్రం పరిశుద్ధ జీవంగల తండ్రి నీకే వందనం స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన యశు ప్రభై రాత్రి కాలం ఇచ్చిన యశు ప్రభ సమయం బట్టి దినం వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ప్రభా తండ్రి నీకు వందన ఇంత వాకు వాకించితే మీరు మాతో మాట్లాడినారు ప్రభా మమ్మల్ని ఇంతగానో బలపరిచినారు ప్రభా నీ అంత మేము దేవా మాలో బలహీనత మీరు కొట్టి సంపూర్ణమైన జీవితం నీకు సమర్పించుకొని సేవ చేయాలదేవా యథార్థమైన జీవితం దయచేయండి తండ్రి ప్రభానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం కొత్త ఒక పిడత మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన ఇంకా మమ్మల్ని బలపరచండి దీవించండి ఆశీర్వదించండి రాకడికి స్థిరపరచుకోండి తండ్రి యేసు ప్రభావానికి వందనాలు ప్రభావ ముఖ్యంగా ఎసుకు సునాములో నందు సాయి విషయంలో ప్రార్థిస్తున్నాం చిన్నబాబును ముట్టండి తాకండి నాయన అవిడ సంపూర్ణంగా అస్వస్థత దయచేయండి శోధన మరణ గండాలని కొట్టివేయండి సంపూర్ణంగా అస్వస్థత పొందాల ప్రభావ అప్పుడే ఇన్ఫెక్షన్ అంతా పోవాలా ప్రభావ మరి ప్రభానికి వందనాలు దేవా మరిసు ప్రతి ఒక్కరి పర్సన్ నార్మల్ వచ్చిన మీ సహాయపడండి దేవా రక్త ప్రోక్షణ మీద దయచేయండి తెవా యేసు కృష్ణనామలు దేవా కృష్ణ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావాలా ప్రభావ మీరే సహాయం చేయండి యేసు ప్రభావ చిన్న బిడ్డకు తోడై నడిపించండి తండ్రి ఆ మెడిసిన్ రక్త ప్రోక్షణ దయచేసి సంపూర్ణంగా విడదలు దయచేయండి చీకక్షేత్రాన్ని గర్తించండి తెవా ఆ కుటుంబానికి సమాధానం నెమ్మది దయచేయండి చీకక్షేత్రం గర్తించి ఏసు ప్రభావ వాళ్ళ అనుమానాన్ని కూడా తోడై యశూ ప్రభావ సువార్థ యసు ప్రభ ప్రకటించిన వాళ్ళు దేవా రెండు శక్తిని కుటుంబానికి దయచేయండి సైతాం రాజ్యాన్ని కూల్చివేయండి తండ్రి యశూ ప్రభానికి వంద నాలుగు ప్రభా ఆ బిడ్డ యశు ప్రభ తోడే నడిపించి విజయాన్ని మీద దయచేయండి దేవానికి వంద నాలుగు ప్రభా మా ట్రీట్మెంట్లో కూడా మీరు తోడు నడిపించి విజయాన్ని మీద దయచేయండి ఆ బిడ్డ తట్టుకోవాల ప్రభా శక్తిని ఆ బిడకు దయచేయండి దేవా ఆ దమ్మాసం నుంచి విడుదల దయచేసి రక్షించుకోండి సాక్షిలు పెట్టి నామానికి మైమతి ఇచ్చుకోమన్నా యసుకు సిమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ ఈ బాబు విషయంగా ప్రేజ్ లాడ్ సిస్టర్ థ్యాంక్ యూ ఈ బాబు విషయంగా అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి చంద్రశేఖర్ బ్రదర్ మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి చంద్రశేఖర్ బ్రదర్ ఓకే జాన్ బ్రదర్ మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇస్తారా జాన్ బ్రదర్ మీట్లో ఉన్నారు నానియల్ గ్లోరీ సిస్టర్ బ్రదర్ ఉన్నారా ఒకసారి ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇస్తే మనం ముగించుకుంటాం యేసుప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు స్కైప్ లో కూడా ఉన్న మనందరికీ సదాకాలము తోడేండి నడిపించును గాకీన్ అందరికి ప్రైజ్ అలాట్ వంద